point correct ga time ane atavandi mullu deya suchinche mullu unde mullu paina nilabaddavu you are on the point neku inkoka shwasa tisukonada time le you don't have that time feel that and explain feel that and prashannanga padukonandarani obod feel ali feel ayi ivendiyali bodhinchali you should become a very very good trainer master trainer enta master trainer ayya ante వాడిని అర్ధరాత్రి నిద్రలో అయినా సరే టెస్ట్ చేస్తారండి మధ్యలో అంతా అయిపోతుంది శుభ్రంగా తినేసి పడుకుంటారు అందరు అర్ధరాత్రి ఒంటి గంటకు ఫోన్ చేశాడు ఆ విషయం గురించి పొద్దున్న మీకు చెప్పే కదా మీరేమనుకున్నారు ఆ విషయం గురించి అంటాడు అర్ధరాత్రి అయినా సరే నువ్వు పర్ఫెక్ట్గా చెప్పాలన్నమాట కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ ఇన్ వన్ మినిట్ అంటాడు అంతే ఇట్లాగా దేర్ ఆర్ సో మెనీ స్కిల్స్ ఇన్ హ్యూమన్ లైఫ్ అదే విషయం ఇదంతా ఎక్కడ ఉందండి అన్న ఇదంతా వేదాల్లో ఉందయ్యా ఇదంతా సనాతన ధర్మంలో ఉంది సాధకుని ఇక్కడే ఉపయోగిస్తున్నాం అన్న వీడిప్పుడు ఎక్కడ మేల్కొన్నాడు ఉత్తిష్టత మేల్కొన్నాడు ఇప్పుడు ఎక్కడ మేల్కొన్నాడయ్యా స్వరూప జ్ఞానంలో మేల్కొన్నాడు ఇప్పుడు వీడు ఆనంద లక్షణాన్ని దాటేశాడు ఆనంద నిలయంలో సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మ అయన ఉన్న ఆశ్రయం పేరు ఆనంద నిలయం ఆయన స్వరూపం ఆనందం కానీ ఆయన మాత్రం ఆనందానికి అతీతుడు ఆయనకి ఇది ఆనందం ఇది ఆనందం లేదు చెప్పడానికి ఇప్పుడు లేదు ఎందుకని ఉత్తిష్టత ప్రాప్య వరాన్ని చెప్పింది స్వామి వివేకానంద ప్రపంచం అంతా చెప్పారు నాయన మేలుకో ప్లీజ్ గెటప్ డోంట్ స్లీప్ ఎప్పటి వరకు టిల్ యు ఆర్ వేర్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉండేంత వరకు ఆగకు విశ్రమించకు వెరీ వెరీ ఇంపార్టెంట్ స్వరూప జ్ఞాన నిష్టకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆగకూడదు సాధకుడు ఎప్పుడు ఏ మజిలీలో ఆగకూడదండి ఏడు కొండలపైనున్నటువంటి ఆనంద నిలయంలో ఉన్నటువంటి అచలస్వరూపుడైనటువంటి కదలని వాడైనటువంటి స్థితి కదలని స్థితికి చేరే వరకు సాధకుడు ఆగకూడ శరీరి దగ్గర మొదలు పెట్టాడు ప్రయాణం ఇంటి దగ్గర ఆ శరీర నిర్ణయం వరకు ఆగకూడదు వెళ్ళిపోతూనే ఉండాలి కైవల్య నిర్ణయం వరకు ఆగకూడదు వెళ్ళిపోవాలి ఇది సనాతన ధర్మం నేర్పినటువంటి పద్ధతి అది కర్మైన భక్తి అయినా యోగమైన జ్ఞానమైన ఇదంతా మనం అర్థం చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న విభజన బోధించటంలో ఏర్పాటు చేసినటువంటి విభజన గురు శిష్యుల మధ్యలో ఏర్పడిన బోధ కొరకు బోధాన బోధ ఎవరి కోసం అయ్యా శిష్యుల కోసం శిష్యుడు ఉన్నటువంటి స్థాయిని బట్టి ఇప్పుడు శిష్యుడు అయితే ఇందులో వస్తాడు అయితే కర్మ సముచ్చయం చేత బాధించబడుతూ వస్తాడు లేదంటే శోక సముచ్చయం చేత బాధించబడుతూ వస్తాడు లేదంటే రాగ సముచ్చయం చేత బాధించబడుతూ వస్తాడు కొద్దిగా ఎదిగినటువంటి వాళ్ళైతే మౌనంతో వస్తారు కానీ దాని వెనక ఈ మూడు ఉంటాయి ఆ మౌనం వెనకాల ఈ మూడు ఉంటాయి అనమాట మౌనంగానే ఉంటున్నానండి సాక్షిగానే ఉంటున్నానండి కానీ విషయం వచ్చినప్పుడు మాత్రం ఉండలేదు ఎందుకని ఆ లోపలన్న ఉపశమించలేదు కాబట్టి సరే మరి నువ్వు ఆనందంగానే ఉన్నావా మరి అయితే సాక్షిగానే ఉన్నావు కదా ఆనందంగా ఉన్నావా లేదా అదేమిటోనండి అప్పుడప్పుడు ఉంటున్నానండి ఇలా చెప్పేవాళ్ళు ఉంటారు కారణం ఏమిటి ఈ వెనకాల ఐదు భూమికలు పనిచేస్తూ ఉంటాయి అనమాట జాగ్రత్తగా ఈ ఐదు భూమికల్ని స్వరూప జ్ఞానం వైపు తిప్పినట్లయితే ఈ వృత్తి జ్ఞానాన్ని స్వరూప జ్ఞానం వైపు అప్పుడు ఏమైపోయింది కర్మ ఏమైపోయింది లేదుగా కర్మ జడమైపోయింది శోకం ఏమైపోయింది శోకం లేదే నో శోకం ఎటాల్ ఎందుకని ఉపేక్ష ఉదాసీనత ఉంది ఇప్పుడు శోకమే లేదు వాడికి శోకం లేదు కాదు శోకమే లేదు అసలు జగజ్జీవేశ్వరత్రయంలో త్రిపుటిలో శోకమే లేదు అసలు ఇప్పుడు ఎందుకని ఉన్నదంతా ఆత్మ ఉన్నదంతా సచిదానందం అయితే ఉన్నదంతా నిత్య నిర్మలమైతే ఉన్నదంతా బ్రహ్మమైతే శోకానికి అవకాశం ఏదసూడో మెట్టు రాగ సముచ్చయం అది కాస్త ప్రేమగా మారిపోయింది ఎప్పుడైతే స్వరూప జ్ఞాన నిష్టలో మేల్కొన్నాడో అప్పుడు ప్రేమ అయిపోయింది రాగ సముచ్చయం కాస్తా ప్రేమగా మారిపోయింది ప్రేమ మహాసాగరుడు అయిపోయింది ఈ నదులన్నీ వెళ్ళి అందులో వెలిసిపోయినాయి ఈ నది ఇక్కడ ఏదో రకరకాల రుచుల్లో ఉంది అక్కడికి సముద్రంలో వెలిసిపోయినాక ఒకటే రుచి ప్రేమ మహాసాగరులో లేనం అయిపోయిందంటే పెనిస్ట్ అక్కడికి సర్వే సర్వత్రా సచిదానంద నిత్య నిర్మల అనే ఐదు లక్షణాలకి కలిపి ఒకే పేరు పెట్టమన్నాం అనుకోండి దాని పేరు ప్రేమ సత్తు చిత్తు ఆనంద నిత్య నిర్మల లక్షణాలన్నిటికీ కలిపి ఒకటే పేరు కావాలండి నాకు ఓ పేరు పెట్టడం దీనికి అన్నాం అనుకోండి అరే అసలు నామరూపాలే లేవు కదా దానికి అయినా సరే ఒకటి చెప్పండి సార్ అన్నారు ప్రేమ అంతే ఈ ప్రేమ అన్న లక్షణం కామేశ్వరి కామేశ్వరుల దగ్గర మొదలు అమి బాధాకా వ్యాపించింది స్థావర జంగమాత్మకాలు అంతటా వ్యాపించింది సృష్టి అంతటా వ్యాపించింది ప్రేమ అన్న లక్షణం లేకుండా సృష్టికి ఉనికి లేదు సచ్చిదానంద నిత్య నిర్మల లక్షణాలు లేకుండా